వస్తమ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణన శ్రవన్నోతి సాదన శ్రీమహాంగిపత సదాశివసార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ం పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యం శాంతిశాంతిశాంతి ఓం దృప్తబాళి మనం ఈరోజు బృహదారుణ్యోపనిషత్తులో రెండవ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణం దీనికి పండిత లోకంలో అజాతశత్రు బ్రాహ్మణము అనే పేరు ప్రసిద్ధంగా ఉన్నది అజాతశత్రువు అన్నది మహారాజు పేరు ఆయనే గురువు మహారాజే బోధిస్తాడు శిష్యుడు బాలాకి శిష్యుడి పేరు ఈ పేర్లు వైదిక నామధేయాలు ఇప్పుడు మనకి లోకంలో ప్రసిద్ధంగా ఉన్న పేర్లు పురాణ నామధేయములు పురాణాలకి ముందు వేదానికి సంబంధించిన పేర్లు ఉండేవి ఆయన పేరు బాలాకి బాలాకీ అంటే బలాకా అనే యువతి యొక్క పుత్రుడు ఆయనకి బాలాకీ అని పేరు చాలా గర్వించి ఉండేవాట నేను పండితుడను అనే గర్వంతో ఉండేవాడు దాంతో ఆయనకి బిరుదు దృప్త బాలాకీ అని ఉన్న బాలాకి అతను శిష్యుడు గర్వం తగ్గిన తర్వాత శిష్యుడు అవుతాడు సో ఇది చాలా చక్కటి బ్రాహ్మణం ఈ బ్రాహ్మణంలో ఉండే విశేషం ఏమిటంటే మనము ఈశ్వరుణ్ణి ఉపాసన చేసే సందర్భం ఎలా ఉంటుంది ఉపాసనలలో వైవిధ్యము ఎన్ని రకాలుగా ఉండేందుకు ఛాన్స్ ఉంది ఉపాసనలు అనేక రకాలుగా ఉండడానికి అవకాశం ఉన్నది ఆ ఉపాసనల యొక్క లక్షణమేమి అన్నది దీంట్లో ప్రకటన స్పష్టమవుతుంది దాంతో ఉపాసనలు అనేకము అంటే ఉపాసనా పద్ధతులు అనేకము కానీ ఉపాస్యము ఒక్కటే అనేది అది హిందూ సమాజంలో తప్పక తెలుసుకోదగిన ఒక అంశం ఉదాహరణకి విష్ణువు అన్నది శివుడు అన్నవి రెండు వేరువేరు ఉపాసనా పద్ధతులే తప్ప విష్ణు శివ అన్నవి ఉపాస్య భేదము కలేదు ఉపాస్యము ఒక్కటే ఆ ఉపాసమునే మీరు విష్ణు రూపంగానూ లేక శివరూపంగానూ కూడా మీరు ఆరాధించవచ్చును ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి సమాజం తల్లకిందులైపోతూ ఉంటున్నాం సో అసలు ఉపాసనా స్వరూపాన్ని జాగ్రత్తగా తెలుసుకోవటానికి చక్కటి అవకాశం ఉన్నటువంటి బ్రాహ్మణము ఒకటి రెండవది అంతిమంగా ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా మాత్రమే మనం తెలియగలుగుతాము అనేది సర్వత్రా ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడే విషయమే అది మళ్ళా ఇంకోసారి దృఢంగా ఇక్కడ ప్రతిపాదింపబడుతుంది అది రెండవ అంశం బ్రాహ్మణం మొత్తంలో ఉండేసారని నేను చెప్తున్నా మూడవది ఆత్మతత్వాన్ని ఈ బ్రాహ్మణంలో ప్రతిపాదించిన శైలి చాలా విలక్షణంగా ఉంటుంది మామూలుగా మాండోక్యం తీసుకుంటే అవస్థాత్రయ వివేకం ద్వారా ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తారు చాంద్రోజంలో షాధ్యాయం తీసుకుంటే కార్యకారణ ప్రక్రియ ద్వారా ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తారు ఈ రకంగా ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క ప్రక్రియ విలక్షణంగా మనకు కనపడుతుంది ఆత్మతత్వమే ప్రతిపాదింపబడుతూ ఉంటుంది సర్వత్రా కానీ ఈ ఉపనిష ఈ బ్రాహ్మణం యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి లేని ఒక విలక్షణమైన శైలిలో ఆత్మతత్వాన్ని ఇక్కడ మనం బ్రాహ్మణులు ప్రతిపాదిస్తాం చక్కటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేయటం ఆ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషను దాని నుంచి మనం నిర్ణయాలని నిష్కర్షలు ఏ విధంగా చేసుకురావాలి కంక్లూషన్స్ మొదలైన విషయాలన్నీ చాలా విలక్షణమైన శైలిలో ప్రతిపాదింపబడతాయి సాధారణంగా ధర్మము మతము పరమాత్మ పరమేశ్వరుడు అనేప్పటికీ జనులు ఆ విమర్శ చేసే స్వభావాన్ని విదిరిపెట్టేసి బిలీవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మీరు ఏది చెప్తే అది మేము అలా తలకాయ ఊపేసిన దాన్ని మేము వెళ్ళిపోతామనేటువంటి ఆ బిలీవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు థింకింగ్ మోడ్లోంచి బిలీవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు ఇది ధర్మము మతము అనేప్పటికీ అదే లోక వ్యవహారంలో బిలీవింగ్ మోడ్లో ఉండరు థింకింగ్ మోడ్లో ఉంటారు తర్వాత ధనము ఇత్యాది వ్యవ లౌకిక వ్యవహారాలన్నిటిలో కూడా చక్కగా రేషనల్గా ఆలోచించే మోడ్లో ఉంటాడు మనిషి కానీ మతము ధర్మము దగ్గరకు వచ్చేప్పటికీ థింకింగ్ని పక్కన పెట్టేసి బిలీవింగ్ అనే మోడ్లోకి వెళ్ళిపోతాయి కానీ మరి ఉపనిషత్తుల యొక్క తత్వం అలా ఉండదు ఇక్కడ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం అర్థం చేసుకోవాలి అనే ధోరణి కనబడుతుంది ఆత్మస్వరూపం విషయంలోనూ ఈశ్వరారాధన విషయంలోనూ కూడా ఆ పరిశీలనా దృష్టిని మనం కలిగి ఉండాలి అనే ఒక చక్కటి సందేశం మనకి బ్రాహ్మణం నుంచి లభిస్తుంది ఇక భాష్యంలోకి వస్తే శంకర భగవత్పాదులు చిన్నప్పటి నుంచి వేదాన్ని అధ్యయనం చేశారు కదా ఆయన నాలుగు వేదాల్లోనూ సిద్ధవస్తులు కానీ ప్రప్రథమంగా ఆయన అధ్యయనం చేసిన వేదం శుక్లయజుర్వేదం ఇదే ఎందుకంటే కాలడి ఆ ప్రాంతంలో శుక్ల యజుర్వేదం ప్రసిద్ధంగా ఉంది ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో కృష్ణ యజుర్వేదం ప్రసిద్ధము తైత్రీయము అక్కడ కృష్ణయజుర్వేదం ప్రసిద్ధి శుక్లయజుర్వేదం ప్రసిద్ధి సో ఆ శుక్లయజుర్వేదంలో మాధ్యం దిన శాఖ కానుల శాఖ అనే రెండు శాఖలు ఉన్నాయి ఎత్కించి భేదము కొద్దిపాటు భేదంతో మొత్తం మీద అంతా సమానంగానే ఉంటాయి ఆ రెండు శాఖల్లో ఏదో ఒక శాఖను ఆయన అధ్యయనం చేశారు బహుశా కానువ శాఖ అధ్యయనం చేసినట్టు సో వారు చిన్నప్పుడు పిలక పెట్టుకుని వేదం వల్లించారు ఆ అప్పుడు వల్లించిన వేదం ఇదే ఈ ఉపనిషత్తు ఉన్న శుక్ల యజుర్వేదం దాంట్లో శతపథ బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో ఉన్న ఉపనిషత్తు సో అది దాని క్రమం శుక్లయజుర్వేదము కాణువశాఖ శతపథ బ్రాహ్మణము కాణువశాఖలో సంహిత బ్రాహ్మణము అని ఆ బ్రాహ్మణంలో మళ్ళీ ఆఖరి భాగానికి ఆరణ్యకము అనిపేరు పెద్ద ఆరణ్యకం దానికి బృహదారణ్యకము అనిపేరు ఆ అరణ్యకంలో ఉపనిషత్తు మొదటి రెండు అధ్యాయాలు అరణ్యక భాగము తర్వాత ఆరాధ్యాయాలు ఉపనిషత్తు మొత్తం ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి అరణ్యకంలో రెండు అధ్యాయాలు అరణ్యకంలో ప్రథమ భాగము ఉపాసనా కర్మలకు చెందినది ప్రవర్గ్యకాండా పేరుతో ఉంటుంది మిగిలిన ఆరోధ్యాయాలు ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు దాంట్లో రెండో అధ్యాయం అంటే ఆ నాలుగో అధ్యాయం అవుతుంది సో ఈ రెండో అధ్యాయంలో మొదటి బ్రాహ్మణము బ్రాహ్మణము అంటే ఒక సెక్షన్ ఓ చాప్టర్ ఇది అజాతశత్రు బ్రాహ్మణం ఇది దాని క్రమం అయితే శంకరుడు చిన్నప్పుడు తాను వల్లించినటువంటి వేదమునకు చెందిన ఉపనిషత్తు బృహదారం దాని మీద భాష్యాన్ని వ్రాసేపుడు ఆయన తన తను చిన్నప్పు మొట్టమొదటిగా అధ్యయనం చేసిన ఉపనిషత్తు యొక్క భాష్యం కనుక చాలా ప్రేమగా తన యొక్క ఉత్సాహాన్నంతా చూపిస్తూ ఆయన వ్రాసినారు తర్వాత చాలా విలక్షణమైన శైలిలో ఉంటుంది మిగతా భాష్యాల కంటే కూడా బృహదాంగిక భాష్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది చాలా గంభీరంగా ఉంటుంది సమాజాలు చాలా పొడుగ్గా ఉంటాయి ఆ ప్రతిపాదన శైలి చాలా కఠినం అంటే మరి అధ్యయనం చేస్తే కఠినం కాదు లేకపోతే కఠినమని అనిపించదగ్గట్టుగానే ఉంటుంది కాబట్టి అని లోకంలో జనులు సాధారణమైన పురాణ కాలక్షేపానికి స్టోరీకి అలవాటు పడి ఉంటారు తప్ప ఇటువంటి గభీరమైన శాస్త్ర విషయాలను అధ్యయనం చేయటానికి ఉత్సాహాన్ని చూపించరు అంచేతనే మీకు ఎక్కడ మామూలుగా వేదాంతానికి కట్టుబాటు పడి ఉన్న సంస్థలలో కూడా శంకర భాష్యము పఠన పాఠనాలలో ఉన్నట్టుగా మనకి దాఖలాలు కనబడవు అటువంటి స్థితిలో మీరందరూ బృహదారానికి ఉపనిషత్తు శంకర భాష్యాన్ని అధ్యయనం చేయటానికి పూనుకున్నట చాలా ప్రత్యేకత భాష్యానికి ఎంత ప్రత్యేకత ఉందో మీకందరికీ కూడా అంతటి ప్రత్యేకత కలదు ఎందుకంటే భాష్య పాఠం చెప్పేవాడు ఉన్నా చదివేవాడు ఉండాలి కదా చదివేవాడున్నా చెప్పేవాడు ఉండాలి కాబట్టి ఇటువంటి శ్రద్ధాళువులు లభించడం కూడా ఒక మహాపుణ్యమే కాబట్టి ఈనాటి నుండి మొదలుపెట్టి ఈ రెండు వేల పదమూడవ సంవత్సరంలో మనం బృహదారణ్యక భాష్యాన్ని కొంతవరకైనా సాధించటానికి పూనుకుందాము మైత్రీ బ్రాహ్మణం ఫినిష్ చేసినాము దట్ వాజ్ ఏ బిగ్ జాబ్ బట్ ఇంకా కొన్ని బ్రాహ్మణాలని అన్ని అక్కర్లేకపోయినా ఆత్మతత్వానికి బాగా ఆవశ్యకములైన ఇంకో కొన్ని బ్రాహ్మణాలని రెండో మూడో ఫినిష్ చేస్తే ఇక్కడికి బృహదారణ్యతాన్ని కూడా మేము ఎంతో కొంత అధ్యయనం చేశాము అనే ఒక సంతృప్తి ఉంటుంది అందుకోసం మొదలుపెట్టాము సో మొదటి మంత్రము దృప్త బాలాకి హానుచానహ అని మొదల మంత్రం మొదలైంది అయితే ఆ మంత్రాన్ని ఆ బ్రాహ్మణాన్ని ఆ బ్రాహ్మణులు ఆ మంత్రానికి కల సంగతి సంగతి అంటే మామూలు వార్తల వల్ల ఆ సంగతి కాదు సంబంధము అనుకుంటే కనెక్షన్ దాన్ని శంకరులు చాలా చక్కగా నిరూపిస్తారు సంబంధ ఆ సంబంధ చదివి ఆ తర్వాత మంత్ర నిరూపణానికి మనం ముందుకు సాగుతాము అందము ఆత్మేత్యేవోపాసీత ఇది ఈ ఆత్మేత్యేవోపాసీత అనే వాక్యం ప్రథమాధ్యాయంలో అంటే గడిచిపోయిన అధ్యాయంలో నాల్గవ బ్రాహ్మణము దానికి బ్రహ్మవిద్యా బ్రాహ్మణము పేరు ఆ బ్రాహ్మణంలో ఉన్న ఒకనొక సూత్రము ఆత్మేత్యేవ ఉపాసీత సూత్రము చాలా విస్తృతమైన విషయాన్ని అతి తక్కువ అలతి పదములతో చెప్పే వాక్యానికి సూత్రము అని పేరు మామూలుగా పాణిని మహర్షి యొక్క వ్యాకరణ సూత్రములు ఈ విధంగా సూత్రములన్నీ ప్రసిద్ధి చెంది ఉన్నాయి అసలు ఈ సూత్రము పరిభాష వేదాల నుంచి వచ్చింది బ్రాహ్మణాల్లో సూత్రాలు ఉంటాయి ఆ మొత్తం సెక్షన్లో చెప్పే సారమంతా కూడా ఒక్క వాక్యంలో చెప్పేటువంటి పద్ధతి మనకు కనపడుతుంది సో అదే తరువాతి కాలంలో మహర్షులు ఇతర శాస్త్రాలు కూడా దాన్ని అన్వయించినారు ఇది మొదటి సూత్రం మనకి బృహదారుణయుగంలో కనపడే ప్రధానమైన సూత్రం మీరు ఉపాసన అనేది ఎప్పుడు ఎలా చేసినా అది ఆత్మస్వరూపము మాత్రమే అని మీరు తెలుసుకోవాలి ఉపాసీత అంటే భావన చేయవలను ఉపాసీత విధిలి ఉపాసీత ఉపాసీఏ ఉపాసీయే ఉపాసీ యాతాం ఉపాసీరన్ ఉపాసీఠాహ ఆత్మనేపదం విధిలింగు సో ఉపాసించవలను ఉపాసించుట అంటే భావన చేయవలను అని అర్థం అండి ఉపాసించుట అంటే భావన చేయుట లోకంలో ఉపాసన ఆయన గాయత్రి ఉపాసన చేశారండి ఆయన చెల్లి ఉపాసన చేశారండి అంటూ ప్రసిద్ధి కొంతమంది గురించి అయితే కొంతమంది తామే చెప్పేసుకుంటారు మేము ఈ ఉపాసన చేసాము ఆ ఉపాసన చేసామని లోకంలో ఆ ప్రసిద్ధి ఉన్నది దాంతో ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఏదో రహస్యంగా ఇవ్వేవో చేస్తున్నారేమో మనకి తెలియనివేమో తలుపులు వేసి కూర్చొని చేస్తున్నారేమో అని అనుకుంటారు కూడాను అలాగేమీ కాదండి అంటే భావన చేయవలను దీనికోసం దేవుణ్ణే భావన చేయాలనే రూలేమీ లేదు అందరూ దేవుణ్ణే భావన చేస్తూ కూర్చుంటారా ఇప్పుడు వ్యాపారస్తుడు ఆ బడ్జెట్ని చిట్ట చిట్టా రాబడి ఖర్చు ఆ చిట్టా పుస్తకాన్ని భావన చేసుకుంటే ఎప్పుడు చూసారా ఎప్పుడైనా వ్యాపారస్తులు కస్టమర్స్ లేని సాయంకాల సమయంలో కస్టమర్స్ లేనప్పుడు ఆ చిట్టా పుస్తకం ఎదురకుండా పెట్టుకునే ఆ అంకెలు గుడి కూడుకుంటూ ఉంటాడు చూసారా అదే ఉపాసన దాన్నే భావన చేస్తూ ఉంటాడు దాని పేరే సపోజ్ బాధ్యాభర్త కలిసి ఈరోజు మధ్యాహ్నంలో భోజనంలోకి ఏ కూర చేద్దాం దాంట్లో పోపు ఏది పెడదాం తర్వాత ఆవు పోపు పెడదామా మెంతిపోపు లేకపోతే ఇలా కాదని ఐదు నిమిషాలు చర్చ చేశారనుకోండి అదే ఉపాసన ఏదైనా అంశం మీద మీరు కొంత శ్రద్ధ పెట్టి మనస్సు పెట్టి కొద్దిసేపు అదే భావన చేయాలి మధ్యలో మళ్ళీ బ్రేక్ అయిపోకూడదు కొద్దిసేపు దానినే అలా భావన చేస్తూ ఉండాలి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు కనీసం భావన చేస్తూ ఉన్నట్లయితే దాని పేరే ఉపాసన అని పడుతుంది శంకరులు ఉపాసనని ఆ విధంగానే నిరూ నిర్వచిస్తారు సో ఆత్మయే ఆత్మయే అని ఏది ఆత్మచైతన్యమే అని ఉపాసించాలి ఏది అంటే ఇప్పుడు కర్ణు ఉందనుకోండి అక్కడ అలా చెప్పారు పశ్చిమ చక్షుషన్ వర్ణ శ్రోత్రం అనే అక్కడ వస్తుంది ఆత్మీయోపాసీత కర్ణుందనుకోండి కన్ను అంటే అది స్వతంత్రంగా రూపాన్ని తెలిసేసుకునే శక్తి దానికి లేదు అది ఉడితే ఒక ద్వారము విండో విండో దగ్గర నిలబడి చూడాలి ఒకడు అంతేకాని విండో చూసేయదు విండో చూస్తుందా కిటికీకి తెలుసు కిటికీ చూసేస్తుందా అన్నిటినీ కిటికీ అని చూడదు కిటికీ వెనక్కాలు ఉన్నవాడు చూస్తారు అయితే కిటికీ చూసేస్తుందా అలా చూడదు ఉడికే మామూలుగా ఏదో కాశీ మెజలి కథల్లోనూ అక్కడ కిటికీ చూసేస్తుంది అని అలా ఉంటే ఉండొచ్చు కానీ వాస్తవంలో అలా ఉండదు కిటికీ చూడదు కన్ను కిటికీ వంటిది ఆ కిటికీ వెనకాల ఉంటాడు వాడు చూస్తాడు ఆ కిటికీ వెనక్కల ఉన్నది ఆత్మ అని భావన చేయాలి చెవి వెనక్కాల ఉండి వినేది ఆత్మ అని భావన చేయాలి పశ్యంశక్షు శృణ్వన్ శ్రోత్రం ఆత్మ చైతన్యమే చూసే సందర్భంలో కన్ను అనే రూపంగా మనకి తెలియబడుతోంది వినేప్పుడు అదే చెవి సర్వము ఆత్మయే మననం చేసేప్పుడు మనస్సు అనే ఒక శక్తి మనస్ మనస్సు ఒక శక్తి మనన శక్తి అది కూడా ఆత్మయే ఆ సందర్భంలో ఆత్మయే ఆ రూపంగా ఉన్నది ఇది ఎలాగంటే ఫ్యాన్ అంటే ఏమిటి ఎలక్ట్రిసిటీయే లైట్ అంటే అదే ఎలక్ట్రిసిటీయే టీవీ అంటే అది ఎలక్ట్రిసిటీయే అవన్నీ ఎలక్ట్రిసిటీయే ఆ ఎలక్ట్రిసిటీయే ఆయా సందర్భాలలో ఆయా రూపములను పొందుతోంది రూపాలు మారే తప్ప ఎలక్ట్రిసిటీ మారలేదు అదేవిధంగా కన్ను చెవి ముక్కు మనస్సు ఈ విధంగా ఇన్ని ఫంక్షన్స్ ఇంద్రియ వ్యాపారములు ఫంక్షన్ అంటే ఇంద్రియ వ్యాపారములు అవి కనబ మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి ఈ వ్యాపారములన్నీ వేరువేరని మీరు అనుకోవద్దు ఈ వ్యాపారములన్నిటి ఎందు అదే ఆత్మచైతన్యము ఉన్నది అని మీరు భావన చేసుకోండి అంటే అప్పుడు ఆత్మచైతన్యనిష్ఠులై మీరు ఉండడు ఈ ప్రాపంచిక చింతనాలను వదిలిపెట్టి ఆత్మస్వరూపనిష్ఠులై ఉండవలను అని దాని పిండితార్థం పిండితార్థం మొత్తం మీద తేల్చిన సారాంశం తదన్వేషణే సర్వమన్విష్టం ఇదంతా కూడా ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణం యొక్క సారాన్ని చెప్తున్నాడు జీవితంలో మనిషి ప్రతి మనిషి కూడా దేన్నో ఒకదాన్ని అన్వేషిస్తూ ఉంటాడు ఒకడు బిజినెస్ మ్యాన్ దేన్ని అన్వేషిస్తున్నాడు ధనాన్ని అన్వేషిస్తున్నాడు భోగపరాయణుడు ఏ దేన్ని అన్వేషిస్తున్నాడు భోగాల వల్ల లభించే సుఖాన్ని వాడు అన్వేషిస్తున్నాడు పెళ్లి కొడుకు పెళ్లికూతురు కోసం అన్వేషించే పెళ్లి కొడుకు అయితే పెళ్లి కోసం అన్వేషించే పెళ్లి కూతురు కనపడవచ్చు ప్రతివాడు దేనికో ఒకదానికి అన్వేషిస్తూ ఉంటాడు కొంతమంది సన్యాసులు శిష్యుల కోసం అన్వేషిస్తూ అది అదో అన్వేషణ ప్రతివాడు దేనికో వెతుకులు అటుకుంటూ జీవిస్తూ ఉంటాడు కొంతమంది శిష్యులు సన్యా పాఠం చెప్పే కోసం అన్వేషిస్తూ ఉంటారు బ్రతుకంతా అన్వేషణే ప్రతివాడు ప్రతివాడి బరదుకు అన్వేషణయే అయితే అన్వేషణ అంటే హనుమంతుడి అన్వేషణే అన్వేషణ హనుమంతుడు దేన్ని అన్వేషించాడు సీత అనే శాంతిని అన్వేషించాడు సీత అనేది శాంతికి చిహ్నం సీత శాంతి ముపాదాయ సీత అనే పేరుతో ఉన్న శాంతి ఆ అంతరమైన శాంతిని అన్వేషించినాడు హనుమంతుడు అదే హనుమది అన్వేషణ సింబల్ చూడండి ఆ ఆ మహానగరంలో అన్వేషిస్తాడు దొరుకుతుందా ఆయనకి మహానగరంలో దొరకదు ఇప్పుడు మీరు కూడా హైదరాబాద్ మహానగరం వెళ్ళి శాంతి అన్వేషిస్తే దొరుకుతుందా అక్కడ బోల్డ్ క్లబ్బులు నైట్ క్లబ్బులు ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి అక్కడికి ఎక్కడికైనా కారులో వెళ్ళిపోయి మీరు శాంతిని అన్వేషిస్తే దొరుకుతుందా సో కాబట్టి అన్వేషణ అనేది ఉండాలి జీవితంలో ఇన్ని రకముల అన్వేషణ చేస్తూ ఉంటారు జనులు కానీ ఈ అన్వేషణలన్నీ కూడా ఏది అన్వేషించినా మీరు అన్వేషించేది మీకు దొరికినా ఆ హృదయంలో ఆ వేలిటీ అలాగే ఉండిపోతుంది మనిషి మనం చూస్తూ ఉంటాం ఇంటర్మీడియట్ చదివేవాడు ఐఐటీలో సీటు కోసం అన్వేషిస్తాడు ఐఐటిలో లేకపోతే ఇంకొక మంచి కాలేజీలో బీటెక్ చదివేవాడు ఎంఎస్లో సీటు కోసం అన్వేషిస్తాడు ఎంఎస్ చదివి వాడు ఒక అందమైన అమ్మాయి కోసం అన్వేషిస్తూ ఉంటాడు వాడు ఓ అమ్మాయి కోసం అన్వేషిస్తూ ఉంటే ఇక్కడ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఖాళీగా కూర్చోకుండా వీళ్ళు ఇంకో అమ్మాయి కోసం అన్వేషిస్తుంది ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఎక్కడ ఏదో ఒక అమ్మాయి కుదురుతుంది కదా వాడు అన్వేషణ వాళ్ళది వీళ్ళ అన్వేషణ వెళ్ళలేదు తర్వాత వీళ్ళు భంగపాటు చెందాల్సి ఉంటుంది అయ్యో మనం అన్వేషించిన అమ్మాయిని వీడు పెళ్ళాడేదే సో పెళ్ళి అమ్మాయిని అన్వేషించి పెళ్లి చేసుకున్నవాడు సంతానం కోసం అన్వేషిస్తూ ఉంటాడు సంతానం ఉన్నవాడు మరో దానికోసం అన్వేషణ ప్రతివాడు అన్వేషిస్తూ ఉంటాడు అంటే అర్థం ఏంటి మీరు అన్వేషించింది మీకు దొరికినా మనస్సుకి ఆ పూర్ణత్వం లభించలేదు ఆ వెలికి ఏదో రూపంలో అలాగే మిగిలిపోయింది అని తెలిసిపోతోంది కదండి మెయ్యి రూపాయలు ఉన్నవాడు లక్ష రూపాయల కోసం అన్వేషిస్తాడు లక్ష రూపాయలు ఉన్నవాడు కోటి రూపాయల కోసం అన్వేషిస్తాడు ప్రతివాడు అన్వేషిస్తూ ఉంటాడు మీరు చూడండి మీరు బస్సులో వెళ్ళాలనుకోండి ఏదైనా ఊరు ఆ బస్సు ఆ ఊరు చేరగానే కిటికీ దగ్గరికి రిక్షావాడు వచ్చేసి ఏ మీరు రిక్షా ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళాలి అయ ఈయన వస్తున్నాడు ఈయన నాతోటి వస్తున్నాడు అని కస్టమర్ని రిక్షావాడు అన్వేషిస్తాడు మీరు ఎప్పుడైనా చూశారా అంటే ఆ కస్టమర్ వస్తే ఒక పది రూపాయలు వస్తాయని అన్వేషిస్తారు బిజినెస్ పీపుల్ ఎలా అన్వేషిస్తారు సరిగ్గా అలాగే అన్వేషిస్తారు అయా మీకు మా దగ్గర మేము చేస్తున్నాం సప్లై చేస్తున్నాం ఇది మీకు కావాలా ఈ మెటీరియల్ అంటే మీరు కొటేషన్ ఇవ్వండి తప్పకుండా కొటేషన్ ఇస్తామండి ఎక్కడికి పంపించమంటారు కొటేషన్ అని అడ్రస్ రాసేసుకుని చకటకా కొటేషన్ ఒకటి ప్రింట్ చేసి పంపిస్తాడు అంటే ఈజ్ అన్వే డూయింగ్ సెచ్చింగ్ ఫర్ ఏ కష్టమర్ రిక్షావాడ అన్వేషణ పది రూపాయల కోసం అయితే బిజినెస్ మ్యాన్ అన్వేషణ లక్ష రూపాయల కోసం లక్షాధికారి కోటి రూపాయల కోసం అన్వేషిస్తూ కోటీశ్వరుడు ఏవో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాజకీయమైన పదవి కోసం అన్వేషిస్తాడు ఎమ్మెల్యే అవ్వాలని అన్వేషిస్తాడు ఎమ్మెల్యే అయినవాడు మంత్రి అవ్వాలని అన్వేషిస్తాడు మంత్రి అయినవాడు చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఏదైనా కూడా వాడి వెళితి అలా ఉండేదే తప్ప పోయేది కాదు ఈ ప్రపంచంలో మనం ఎన్ని అన్వేషించినా ఆ వెలితి పోదు బ్రహ్మచారి గృహస్థ అవ్వాలని అన్వేషిస్తాడు అమ్మాయి కోసం గృహస్థ సన్యాసం అవ్వాలని అదో అన్వేషణ సన్యాస ఇంకేమి ఫైనల్గా ఈ అన్వేషణలన్నీ అవి గట్టెక్కించే అన్వేషణలు కావు నేను కొంచెం జాగ్రత్తంగా చెప్పాను ఒకటే మీరు అన్వేషించాలి అది అన్వేషిస్తే ఈ అన్ని అన్వేషణలు సఫలమైపోతాయి ఆ ఒక్కాంటే అన్వేషించకపోతే ఇంక ఇవి ఎన్ని అన్వేషించినా వేస్టే అదే ఆత్మతత్వమే సో తదన్వేషణే సర్వం అన్విష్టం స్యాత్ సో ఆత్మతత్వాన్ని అన్వేషించాలి అన్వేషించడం అంటే ఏమిటో తెలుసినా అండి ఆత్మనిష్ఠులై ఉండుటయే ఆత్మస్వరూపనిష్ఠులుగా ఉండుటయే అంటే అలా ధ్యానం ధ్యానం చేసుకుంటూ మనస్సుని నిశ్చలంగా పెట్టుకుంటే ఆత్మస్వరూపంలో ఉన్నట్టే సో మనస్సు ఏ దేనిని సంకల్పిస్తే దానిలో ఉన్నట్టు లెక్క మనస్సు ధనాన్ని సంకల్పిస్తే ఇప్పుడు మీరు ధనమునందు నిలిచి ఉన్నారు అని అర్థం మనస్సు దేనిని సంకల్పించకుండగా నిశ్చలంగా ఉందనుకోండి ఆత్మనిష్ఠులే ఉన్నట్టే లెక్క సో ఆ విధంగా మీరు ఆత్మతత్వాన్ని అన్వేషించినట్లయితే సర్వమును అన్వేషించినట్లే అవుతుంది ఎందుకంటే ధనం లభించిన పదవి లభించిన పుత్రులు లభించిన సంతానం లభించిన ఏది లభించినా అంతిమంగా మీరు పొందేది ఆత్మానందము యొక్క ఒకనొక భాగము అంశము మాత్రమే ఆనందం కోసమే వీటన్నిటినీ మీరు అన్వేషిస్తున్నారు స్వయంగా ఆనందాన్నే సాక్షాత్తు పొందినట్లయితే మిగిలిన సవకలములైన ఆనందములు దానిలో అంతర్గతములైపోతాయి కాబట్టి ఆత్మతత్వాన్ని అన్వేషిస్తే సర్వమును అన్వేషించినట్లే అగుణు తదేవచ ఆత్మతత్వం సర్వస్మాత్ శ్రేయస్వాత్ అన్వేష్టవ్యం అక్కడ ఈ ప్ర ఈ చర్చంతా అక్కడ వచ్చింది బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఎలా వచ్చిందంటే ఎలాంటి విత్తం ఉన్నది కదా విత్తం అంటే డబ్బు డబ్బు ఉంది కదా డబ్బు వల్ల సుఖం కలుగుతుంది కదా మరి డబ్బును అన్వేషించక్కర్లేదా అంటే చూడవా డబ్బు కంటే కూడా ఆత్మతత్వము ప్రియమైనది మిత్రాత్ ప్రేయ పుత్రాత్ ప్రేయ పుత్రుల్ని వీడు పొందుతాడు పుత్రుడుని ప్రేమిస్తున్నాను అంటాడు ఎంతవరకు పుత్రుడు వీడు చెప్పిన మాట వినేటంతవరకే మా చిన్నప్పుడు నేను హై స్కూల్కి వెళ్ళేదో లేదో ఉండేవాళ్ళం సంస్కృతం అది చేస్తూ ఉండేవాళ్ళం నాకు బాగా ఆశ్చర్యం కలిగింది ఏమిటంటే అవుల్లో ఇద్దరు ధనవంతులు ఉన్నారు బాగా ధనవంతులు పెద్ద లోగీలు పెద్ద లోగిలి ఆ పెద్ద లోగీళ్ళకి చెందిన పెద్దవాళ్ళు ధనవంతులు ఇద్దరున్నారు ఒక ఆయన తండ్రి ఇంకో ఆయన కొడుకును వీళ్ళిద్దరు లోగిళ్ళు వేరువేరు లోగీళ్ళు పెద్ద పెద్ద లోగీళ్ళు ఇద్దరు కోర్టులో కేసులు వేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేస్తుండే ఆస్తి కోసం తండ్రి దగ్గర వంద ఆస్తుంది కొడుకు దగ్గర యాభై ఎకరాలు ఆస్తుంది నాకు యాభై సార్దో ఆ తండ్రి దగ్గర ఉన్న ఇంకో ముప్పై కూడా నాకు కావాలి అని కొడుకు కోర్టులో కేసు నీకు ఇచ్చిన యాభై నువ్వు నలబెట్టుకోరా ఇంక ముప్పై కూడా నీకు నేను ఇవ్వను ఎందుకు ఇస్తానని ఆయనేమో బిగించి కూర్చుంటాడు ఆయన దాంతో కోర్టులో కేసు నడిచి సోమవారం వాయిదా ఆ సోమవారం నాడు గుర్రబ్బండి ఓ గుర్రబండి ముందు వెళ్ళి తర్వాత ఇంకో గుర్రబ్బండి ఇద్దరు గుర్రబండి అంటే బిగ్ కారు మెర్సీడస్ బెన్స్ కారు లాంటివి కాబట్టి ఈ రెండు గుర్రబండు ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంటే గ్రామంలో ఏది ఎవరిలో ఎక్కడికి వెళ్ళినా అందరికీ తెలుస్తుంది ఎవరైనా కొత్తగా గ్రామానికి వచ్చినా మీ ఇంటికి ఎవరైనా బంధువు వచ్చారనుకోండి మాకు అందరికీ తెలుస్తుంది మీరు ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి గుర్రపల్లి ఎక్కి ఊళ్ళో వాళ్ళు అందరికీ తెలుసు తెలుసుకుంటారు అడిగి తెలుసుకుంటారు ఏవో ఎక్కడికి వెళ్తున్నాడు గుర్రంపల్లి ఆ రకంగా అడిగినప్పుడు ఏమిట్రా వెర్రి ప్రశ్న ఆ వాయిదా ఉందిగా రాజుల కోర్టులో దానికి పోతున్నారండి ఊళ్ళో వాళ్ళు అక్కడి స్వేర్ ఆశ్చర్యపోయేవని తండ్రి కొడుకు ఆస్తి తగాదానితో ఇలా ఉంటుందా అని ఆ ఉంటుంది కాబట్టి పుత్రుడు ప్రియమే కానీ పుత్రుడి కంటే ప్రియమైనది ఆత్మ పుత్రా ప్రేయ తర్వాత అక్కడ ఇంకా ఏమని చెప్పారంటే నాకు ప్రియమైనది ఏదో ఫలానా అని బయట ఉన్నదాని మీరు ప్రియము అని చూపిస్తే ప్రోత్సహతి ఆ ప్రియము నిన్ను అడ్డుకుంటుంది మీరు ఆత్మతత్వాన్వేషణలో ఉండి నాకు డబ్బు అంటే ప్రియము అని మీరంటే ఆ డబ్బు మీ అన్వేషణకి అడ్డుస్తుంది మీరు ఇల్లు మా మా ఊళ్ళో ఇల్లు ఒకటి ఉందండి అది నాకు ప్రియము అంటే ఆ ఇల్లు వీడికి అన్వేషణకు అడ్డు వస్తుంది దేనిని మీరు ప్రియమంటారో అది ఆటంకము అయి కూర్చుంటుంది నాకు ఏది ప్రియము కాదు ఆత్మతత్వం ఒక్కటే ప్రియము అని అంటే మీకు ఇంకా ఆటంకాలు ఏముండవు ఆ విషయం కూడా అక్కడ చెప్పి ఉన్నారు తదేవచ ఆత్మతత్వం సర్వస్మాత్ ప్రేయస్వాత్ అన్వేషవ్యం అన్నిటికంటే విత్తము పుత్రుడు ఇత్యాదులు అన్నిటికంటే ఆత్మతత్వమే ప్రియము గనుక దానినే మీరు అన్వేషించాలి తప్ప మిగతా వాటినన్నింటినీ ఇది నాకు ప్రియము అది నాకు ప్రియము ప్రియము ఇష్టమైనది అని అలా అన్వేషించకూడదు అలా అన్వేషించకూడదు ఇప్పుడు సన్యాసులు ఉన్నారనుకోండి అందులో గృహస్లేఖండ సన్యాసులు సన్యాసులు భోజనాన్ని అన్వేషించకూడదు లభించిన భోజనం తినేసి కాలక్షేపం చేయాలి తప్ప భోజనాన్ని అన్వేషించకూడదు ఓ మహాత్ములు ఉన్నారు నాకు ఇలా ఉంటే కానీ ఇలా వేడివేడిగా ఈ కూర పప్పు పులుసు అలాగా హాట్ హాట్గా ఉంటే కానీ నాకు నడవదండి ఎందుకంటే మా అమ్మగారు చిన్నప్పుడు మళ్ళీ మాకు అన్ని హాట్ హాట్గా చేసి వడ్డించి ఇవారు నాకు అదే అలవాటైందని చెప్పాడు అంటే అలా అనగా నాకు ఆ విధమైన భోజనము నాకు ప్రియము అని నువ్వు అన్నట్లయితే ఆ భోజనమే నీ ఆత్మతత్వ నిష్టకి ఆటంకమైపోతుంది అని ఇంకో మహాత్ములు చెప్పాడు ఆయన నేనన్నాను ఆత్మతత్వ నిష్ట మాట అలాగే పెట్టి డైబెటీస్ వస్తుందండో మీరు అలాగా అంత మరీ మీద అంత శ్రద్ధ పెట్టుకుంటే డైబెటీస్ వస్తుందండో అని నేనన్నాను అంటే ఆయన అన్నారు వస్తుండేవిటయా వచ్చింది ఇప్పుడే ట్యాబ్లెట్లు వేసుకునే భోజనానికి వచ్చాను భిక్షౌషధం భుజ్యతాం అన్నారు శంకరుడు క్షుద్ వ్యాధిష్ట చికిత్స భిక్షౌషధం భుజ్యతాం ఆకలి అనే వ్యాధికి మందు వేసుకోవాలి ఏమిటా మందు భిక్ష అనే మందు వేసుకోవాలి భిక్ష నేను ఈ మాట అన్నాను సాధు సమావేశం ఒకటైంది కోయంబత్తూర్లో ఈ మాట అన్నాను భిక్షధం భుజ్యతాం అన్నారండి అన్నాను అంటే ఒక పెద్ద ఏ తత్వ విధానం తెలియడా నువ్వు ఇన్ని పాఠాలు చెప్తావు కదా భిక్ష ఔషధం అనే పదానికి విగ్రహం చెప్పు అంటే భిక్షా ఏవ ఔషధం అనేది అదే నీకు చేతగా అంటే అలాగే ఉంటుంది భిక్షయే ఔషధము అని వేసే అది కాదు భిక్షాంచ ఔషధంచ భుజ్యత అంటే భిక్ష చేసి ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పారు ఎందుకు బతుకొస్తావు అయా భాష్యాలు పాఠం చెప్తానంటావు నీకు ఈ విధంగా తెలియదు ఎందుకు బతుకొస్తావు అంటే ఆల్రెడీ విరిగి వాస్త సో భిక్ష ఔషధం భుజ్యతామంటే భిక్ష ఔషధము తింటా కాదు భిక్షను తినేసి ఔషధాన్ని కూడా తినాలి అవును మరి ఇప్పుడు డయాబెటీస్లో ఉన్నప్పుడు భిక్ష చేసేస్తే వెంటనే ఔషధం ఉండకపోతే కళ్ళు తిరిగి పడిపోతారు కాబట్టి భిక్ష తీసుకుని ఔషధాన్ని కూడా తీసుకోవాలి సో ఈ విధంగా బాహ్యమునందు ఏది ప్రియమని మనం అంటామో అది ఆటంకమైపోతుంది కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించి ఆత్మస్వరూపాన్ని ఒక్కదాన్నే మనం అన్వేషించాలి ఇంకా దేన్నే అన్వేషించరాదు ఇతర అంటే ఇతర అన్వేషణలున్నాయి ఒకదాని రాజు ఒకటో లేకపోతే అన్నింటినీ ఒక్కసారో మొత్తానికి విడిచిపెట్టేసి ఆత్మాన్వేషణాపరుడుగా మాత్రమే మానవుడు జీవించాలి ఆత్మానమే వా అహం బ్రహ్మాస్మి ఆత్మతత్వం ఏకం విద్యా విషయ ఆత్మవిచారం చేయాలంటే శంకరులు చేయాలి మిగతా వాళ్ళు అందరూ ఎందుకు పనికొస్తారు ఆత్మవిచారానికి పనికి రాదు ఏవో ఉపాసనలో గ్రంథాలవి రాసుకుని పూజలోవి చూసుకుని పనికొస్తారు తప్ప ఆత్మతత్వ విచారము అంటే అది శంకరులకి పెట్టినది ప్రతిదానికి ఒకళ్ళు ఉంటారు దానికి వాళ్ళే ఇప్పుడు భూమికలకి ఏదైనా అనారోగ్యం చేస్తే ఆర్థపీడిక్ సర్జన్ డిగ్రికే వెళ్ళాలి అంటే కానీ కంటి డాక్టర్ డిగ్రీకి వెళ్తే ఉపయోగం ఏదో కొద్దిమో తెలుసుంటాయి కానీ వైద్యం అంటే ఆర్థోపీడిక్కే వెళ్ళాలి అలాగే మీరు ఏదైనా దేవుడికి మేము శాస్త్రనామం పూజ చేస్తాం లేకపోతే ఏదైనా పోనీ సంతాన గోపాలస్వామి పూజ చేస్తాం అని అలాంటి ఎక్కడికి ఇక్కడికి ఎక్కడికి ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఆత్మవిచారము ఆత్మతత్వము అంటే శంకరుడు తప్ప ఇంకొహల దగ్గరికి వెళ్ళం అనవసరం ఎందుకంటే ఆయన ఆత్మవిచారం కోసమే అవతరించిన శివ పరమశివ స్వరూపం ఆత్మతత్వం ఉండదు ఆయన చూడండి ఎలాగ ఎలాగ ఈ యుషస్వికి ఆనంద అవేత్ ఆ ఇప్పుడు హిరణ్య అది ఆ దృష్టాంతం హిరణ్య గర్భుడు హిరణ్య పురాణాలలో బ్రహ్మదేవుడు అని ఏదంటారో దాన్ని వేదాంతంలో హిరణ్య గర్భుడు అంటారు మీకు పురాణంలోనే ఉంటుంది బ్రహ్మ విష్ణు రుద్ర అని విష్ణు శివలని పురాణంలో ఉంటుంది మీకు ఉపనిషత్తుల్లో ఎక్కడ కనపడదు ఆ తర్వాత అలాగే దాన్ని స్పిచ్ చేసి పెట్టారు సో ఆ పురాణ గాథల్లో ఇప్పుడైతే ఉపనిషత్ విచారం వెనక్కిపోయి పురాణ గాథలు బాగా ముందుకొచ్చాయో వాటి మీద చెలవులు పొలవులు అలా అల్లుకుంటో ఆ పురాణ గాథల్లో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక్కొక్క సంప్రదాయం బయలుదేరింది ఇప్పుడు విష్ణు అనే క్యారెక్టర్ మీద వైష్ణవైట్స్ శివ అనే క్యారెక్టర్ మీద షే వైట్స్ గణపతి అనే క్యారెక్టర్ మీద గాణపత్య అయ్యప్ప అనే క్యారెక్టర్ మీద అయ్యప్ప భర్త దేవి క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ దాని మీద ఇంకొక గ్రూపు ఆ రకంగా ఈ పురాణ క్యారెక్టర్స్ని పట్టుకుని అలా గ్రూప్స్ కింద హిందూ సమాజం నడుస్తోంది విచ్ ఈజ్ ఫాయిన్ అయితే ఉపనిషత్తులలో పూర్ణత ఒకటే ఉంటుంది సృష్టి అదే తత్వం సృష్టి అయినా అదే స్థితి అయినా అదే లయమైనా అదే మళ్ళీ ఒక్కొక్కదానికి ఉండవు సృష్టి స్థితి లయములు మూడింటికి ఒకే మూలస్థానము దాని పేరే అయితే స్థూలంగా చెప్పాలంటే ఉపనిషద్వాంగ్మయంలో దేనిని హిరణ్య వ్యవహరిస్తారో దానికే పురాణ సందర్భంలో బ్రహ్మదేవుడు అని వ్యవహారం బ్రహ్మదేవుడు బ్రహ్మ కాదు బ్రహ్మ అంటే నిర్గుణ పర బ్రహ్మ దానికి దీనికి కన్ఫ్యూషన్ ఉండడం కోసం బ్రహ్మదేవుడు అని నేను అంటున్నాను ఒకప్పుడు బ్రహ్మాజీ అని వాడి బ్రహ్మాజీ అంటూ ఉంటే స్వామిజీ అలా అనివారు నేను అలాగే మొదలుపెట్టాను అప్పుడు ఒక ఆయన ఏమన్నారంటే బ్రహ్మాజీ అవుతాయి నువ్వు సంస్కృతం చదువుకున్నావు బ్రహ్మదేవుడు అని సలహా చెప్పారు రాజమండ్రిలో ఎవరో సలహా చెప్పారు ఈ సలహా బాగుంది తెలిసిన్నవాడు చెప్పిన సలహా మనం స్వీకరించాలి సలహా బాగుందని అప్పటి నుంచి బ్రహ్మదేవుడు అంటున్నాను నేను అదివరకునే బ్రహ్మాజీ అంటూ ఉండి వాడిని ఆ పుస్తకాల్లో కూడా బ్రహ్మాజీ అని రాశాను మొదటి కొన్ని పుస్తకాలు ఆ తర్వాత వాటిని రెండో ప్రింట్ వేసిన సందర్భంలో అజ్జీ తీసేసి ఆ దీర్ఘం కూడా తీసేసి బ్రహ్మదేవుడు అని రిప్లేస్ చేశాను సో బ్రహ్మదేవుడు సో ఆ పరమాత్మ నుండి బ్రహ్మదేవుడు ప్రకటమవుతాడు ప్రకటమై ఆ బ్రహ్మదేవుడే ఈ సృష్టిని సృష్టి రూపంగా ప్రకటమవుతాడు ఆయన ఆ బ్రహ్మదేవుడు అంటే హిరణ్య గర్భుడు అనమాట రెండు సమస్యలు వచ్చాయి ఒకటి ఆయన ఒంటరిగా ఉన్నాడు ఒంటరి ఒంటరి ధనం వేరు ఏకాంతం వేరు ఒంటరి ధనం అంటే ఒంటరిగా ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఇబ్బంది అంటే నేను ఒక్కడినే అయిపోయాను అది ఎవరు తోడు లేరు అని బాధపడుతూ ఉంటే అని బెంగపెట్టుకుంటే దాన్ని ఒంటరి ధనము ఒంటరిగా ఉండి నిశ్చింతగా ఆత్మనిష్ఠులై ఉంటే దాన్ని ఏకాంతము అంటారు ఫిజికల్గా అది ఒకటే ఫిజికల్గా సేమ్ కానీ సైకాలజీ డిఫరెంట్ ఫిజికల్గా ఒక్కడే ఉంటాడు ఆ ఒక్క ఒక్కడుగా ఉండే దాని వెనకాల సైకాలజీ దాంట్లో మార్పు దానికి సైకాలజీలో కూడా సైకాలజీ ఆఫ్ లోన్లీనెస్ వర్సెస్ సైకాలజీ ఆఫ్ ఎ లోన్లీనెస్ అని వాళ్ళు ఏకాంతము ఈ బ్రహ్మదేవుడు ముందు ఒంటరిగా ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఇంకా సృష్టి ఏమీ లేదు ఆయనకి ఒంటరిదానంతో దిగులు అనిపించింది అయ్యో నేను ఒక్కడనే ఉన్నాను ఎవరు తోడేనా లేరే నాకు అనిపించింది దుఃఖం తర్వాత భయం వేసింది అమ్మో ఒక్కడనే ఉన్నానని భయం వేసింది చూడండి మానవులకు ఉంటాయి దుఃఖము భయము అని బ్రహ్మదేవుడికి కలిగింది కలిగినప్పుడు ఆయన విచారం చేశాడు ఏమిటబ్బా ఈ దుఃఖం ఇలా కలుగుతుంది నాకు ఈ భయం నాకు అని విచారం చేశాడు విచారం చేసి తెలుసుకున్నాడు ఏమని నేను ఆత్మస్వరూపము సర్వము నేనే నాకంటే భిన్నంగా ఏమీ లేదు అని తెలుసుకున్నాడు ఆత్మానమేవ అవేత్ తననే తెలుసుకున్నాడు ఇంకా తనకంటే వేరే ఏది లేదు తన స్వరూపాన్నే తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు నేను పూర్ణుడను అని తెలుసుకున్నాడు భయపడ్డప్పుడు ఒంటరి ధనాన్ని అనుభవించినప్పుడు సైకాలజీ ఆఫ్ లోన్లీనెస్లో ఉన్నాడు కానీ వివేకాన్ని తెచ్చుకుని అదే విచారం చేసి వివేకాన్ని తెచ్చుకున్న తరువాత సైకాలజీ ఆఫ్ లోన్లీనెస్ కాస్త సైకాలజీ ఆఫ్ లోన్లీనెస్ మారిపోతుందన్నమాట అది అహం బ్రహ్మాస్మి సర్వము నేనే సర్వము నేనే అయినప్పుడు ఇక నాకు తోడేమున్నది తోడు తోడు యొక్క ఆవశ్యకత లేదు తోడంటే సపోర్ట్ ఎవరో పక్కన ఉండి కబులు చెప్పే వాళ్ళు ఉండడం తోడంటే ఓకే దాని ఆవశ్యకత లేదు సర్వము నేనే అయినప్పుడు దేనికి భయపడాలి ద్వితీయాద్వై భయం భవతి అని అక్కడే భయం సర్వము నేనే అయితే ఇంకా దేనికి భయం ఇప్పుడు బిల్డింగ్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి భయం దేనికి భయం ఉండదు కానీ నాతో పాటుగా ఏదైనా చిన్న దెయ్యం లాంటిది ఉందేమో అంటే భయం ఇంకోటి ఉండాలి భయపడాలంటే ద్వితీయాద్వై భయం భవతి ఎప్పుడైతే నేను పూర్ణుడను అనగా సర్వము నేనే అని తెలుసుకున్నాడో ఆత్మస్వరూపాన్ని వెను వెంటనే ఆ ఒంటరిధనము వలన కలిగిన దుఃఖము భయము పోయాయి విముక్ మోక్షాన్ని అదే మోక్షం అంటే ఆ మోక్షాన్ని పొందాడు దుఃఖము భయము పోవడం పేరే మోక్షం అని ఈ విధంగా అక్కడ ఆ హిరణ్య గర్భుడు తెలుసుకున్నది ఏమిటి ఆత్మతత్వము తన స్వరూపమే తత్వము అంటే స్వరూపం ఆత్మ అంటే తాను తన యొక్క స్వరూపాన్నే తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు ఏకం అదియే సర్వము అది అద్వితీయము అని తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు అదియే ఆ బ్రహ్మవిద్యకు టాపిక్ విద్యా విషయ బ్రహ్మవిద్యది బ్రహ్మాస్మ అహం బ్రహ్మాస్మ అంటే బ్రహ్మవిద్య ఆ బ్రాహ్మణం పేరేమిటి బ్రహ్మ విద్యా బ్రాహ్మణము దాని టాపిక్ బ్రహ్మవిద్య తప్ప మరొకటి లేదు శంకర్ అక్కడ ఏమంటారంటే ఇది బ్రహ్మవిద్యా బ్రాహ్మణం రా బాబు దీని టాపిక్ బ్రహ్మ తప్ప ఇంకేముండదు కాదు ఇదో ఇది కూడా దీంట్లో ఉందంటే అదే టాపిక్ అయినట్లయితే దీన్ని సంసారి విద్యా బ్రాహ్మణము అని ఆలోచించింది అలా అంటలేదు బ్రహ్మ అంటాం కాబట్టి ఆ మొత్తం నాలుగవ బ్రాహ్మణం ప్రథమాధ్యాయం ఉపనిషత్తులో దానికి విషయము విషయము అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ మ్యాటరు ఏమిటి బ్రహ్మవిద్య అనగా ఆత్మవిద్య అది విషయము ఇదంతా కూడా మనం చూసి ఉన్నాము ఎస్తు భేదృష్టి విషయ సహ అన్యోసౌ అన్నోహమస్మి ఇ స వేద ఇది అవిద్యా అదే బ్రాహ్మణంలో అంటే ప్రథమాధ్యాయం మొత్తాన్ని చెప్తున్నారు అదే ప్రథమాధ్యాయంలో బ్రహ్మవిద్య బ్రహ్మవిద్యకి బ్రహ్మవిద్య విషయముగా కలిగిన భాగాన్ని చెప్పి దాంట్లోనే అదే బ్రాహ్మణంలో తూ దానికి భిన్నంగా బ్రహ్మ విద్యకు భిన్నంగా ఇంకో విద్య ఉన్నది ఏమిటా విద్య కర్మ విద్య ఉపాసన అనే విద్య ఈ విద్యలు ఎలా ఉంటాయి అన్యోసౌ అన్యోహమస్మి అలా ఉంటాయి ఈ మంత్రం చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే లోకంలో ఈ మంత్రంలో చెప్పిన విధంగానే కర్మ ఉపాసన నడుస్తూ ఉంటాయి అన్యోసౌ అన్యోహమస్మి ఇప్పుడు మీరు అగ్నికి హోమం చేస్తున్నారనుకోండి ఓం అగ్నయే స్వహ అని హోమం చేస్తున్నారనుకోండి అగ్ని ఎవరు అన్య అగ్నిదేవత ఎవరు అన్య నేనెవరు అన్య అన్యోసౌ అన్యోహమస్మి మీరు వెంకటేశ్వరుడు దీపారాధన చేస్తున్నారనుకోండి వెంకటేశ్వరుడు ఎవరు అన్య నేను అన్య ఏమండి సో అంటే ఏమిటి ఈ టాపిక్ ఏమిటి ఈ టాపిక్ ఇది భేద దృష్టి భేద దృష్టి విషయా విషయ టాపిక్ ఏమిటి టాపిక్ భేద దృష్టి కర్మ చేసేప్పుడు మన చేత హోమం చేయబడే దేవత వేరు నేను వేరు భక్తి చేసేప్పుడు మనం పూజించే దేవత వేరు నేను వేరు బానే ఉందండి మీరు అనదనం అలాగే ఉంటుంది మరి కర్మాపాసన అలాగే ఉంటాయి కదా మీరు కంగారు పడకండి ఆగండి ఇంకా వాక్యం పూర్తి కాలేదు వాక్యంలో తర్వాత ఏముంది నవేద అదే నసవేద సహ వాడు అతడు నవేద తెలిసిన వాడు కాదు అమ్మవారు ఈ మాట వెళ్ళి మీరు తిరుపతి కొండ మీద అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా ఈ మాట వెళ్ళి మీరు చర్చిలో చెప్పారనుకోండి మిమ్మల్ని అక్కడి నుంచి ఫిజికల్గా తో తోసేస్తారు ఎందుకంటే ట్రినిటీ దేవుడు వేరు దేవుడు పుత్రుడు వేరు వీడి జీవుడు వేరు ఎక్కడైనా అదే మొత్తం మతాలన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర నేను ఒక్కటే అంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు ముందు అసలు లోపలికి వెళ్ళేవరం తర్వాత అరెస్ట్ మీరు పైకి అనకుండా లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసేయచ్చు అది వేరే సంగతి ది వోంట్ యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే ఆ టాపిక్ అంతా కూడా భేద దృష్టి మీద నిలబడి ఉంటుంది భేదదృష్టి విషయ ఎలా ఉంటుందండి ఆ భేదృష్టి అన్యోసౌ అన్యోహస్మి అది భేద దృష్టి ఓకే తప్పే ఉందంటే తప్పేం లేదయా ఇది నసవేద ఈ నస వేద ఇది కుఠారాఘాతము అంటారు అంటే గొడ్డలి పెట్టు ఇంకా అప్పుడే గొడ్డలి పెట్టు తర్వాత ఏముందో ఆయన వ్రాయలేదు తర్వాత ఏముందో నేను మీకు చెప్తాను యథా పశువు అని మంత్రం ఇది మామూలుగా మాకు కొటేషన్ అన్యోసన్యోహ స్నేహితు నసవేద యథా పశు ఫుల్ స్టాప్ అంటే పశువు వంటి వాడు పశువు అంటే చదువు లేనివాడు వింత పశువు ఆ మాట కాదది అక్కడ ఆ మాట అది కాదు అక్కడ మాట ఏమిటంటే పశువు భోగ్యం అవుతుంది ఆవుకి గడ్డి పెడతాం పాలిస్తుంది కనుక అలాగే దేవత వీడి కోరికలు తీరుస్తుంది ఎందుకని వీడిని నైవేద్యం పెడతాడు కనుక హోమాలు చేస్తాడు కనుక అదే అర్థం వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కనుక ఇది అది భేద దృష్టి విషయ విషయ అంటే టాపిక్ ఆ కర్మలో ఉపాసనలో దృష్టి ఏమిటి భేదమే దృష్టి ఎలా చూస్తారు భేదంగానే చూస్తారు